జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆమష్ ప్రాగం శ్రీమహానాధిపతాశివసాచార్యే నారాయణం నమస్కృతీ సరస్వతీం వ్యాసం విషయా పుంసతే క్రోధాభవతి సోహ సమ్మోహాస్మృతి స్మృతిభ్రంశాద్నాశినాశాన భాష్యంతున్నా ఓకే ఉపజా విషయూ ఉపజాయే ఎప్పుడూ అలా ఏకాంతంలో కూర్చుని ఏవో భోగాల గురించి మనకి ఆసక్తి కలిగే విషయాల గురించి ఆలోచించకూడదు అలాంటి ఆలోచన చేయకూడదు ఎందుకంటే మనిషి ఆలోచించి ఆలోచించి కష్టాలు తెచ్చుకుంటారు సో మీరు ఒక ప్రిన్సిపల్ చెప్తాను మీరు ఆలోచించుకోండి థాట్ అంటే ఆలోచన థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫియర్ నెంబర్ వన్ రూల్ మనకి భయ హేతు బయట ఉండదండి బయట ఏమీ లేదు సున్నా బయట మీ ది వరల్డ్ ఈజ్ నాట్ ప్రాజెక్టెడ్ అపాన్ యూ ది వరల్డ్ ఈజ్ ప్రాజెక్టెడ్ బయ్ యూ కాబట్టి పరమేశ్వరుడు దెయ్యాలని భూతాలని శాకినీల్ని డాకినీల్ని సృష్టించి మీతుమే పాలసేదని మీరు అనుకుంటే పొరపాటు వాటిని అన్నింటినీ దేవుడు సృష్టించి మీరు ఎత్తుమీ పాలేలేదు మీరు సృష్టిస్తారు కాబట్టి బయట ఏమి ఉండదు మీరు సృష్టించితేనే ఉంటుంది అయితే ఉండదు కాబట్టి ఫియర్ అన్నది థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఫియర్ నెంబర్ వన్ రూల్ థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ డిజైర్ నెంబర్ టూ రూల్ టైమ్ హ్యాజ్ ఇట్స్ సోర్స్ ఇన్ థాట్ టైం టైం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మీ థాట్ లో ఉంటాయి అంచేతనే మీరు థింక్ చేసినప్పుడే ఉంటుంది అదంతా ఉండబోదా మీరు ఏమీ థింక్ చేయకుండా అలా నిర్లిప్తంగా ఉండిపోయారనుకోండి స్వస్థ స్థితి రాబోతోంది దానికి ప్రసాదం అని శ్రీకృష్ణుడు అప్పుడు టైం ఉండదు కాబట్టి థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ టైం త్రీ రూల్ ఈగో థాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఈగో అహంకారము దేహాభిమానం నుంచి వచ్చినటువంటి పరిచ్ఛిన్న అహంకారము వ్యక్తిత్వ ధారణ కలలో అది థాట్ లో ఉంటుంది ఈ నాలుగు రూల్స్ మేము చెప్తాను మీకెప్పుడైనా అహంకారం బరువనిపిస్తే యోధ్యామిన్ ద థాట్ భయం వేస్తే యోధ్యామిన్ ద థాట్ కామన్ బయలుదేరితే యోధ్యామిన్ ద థాట్ టైం సెన్స్ వస్తే యోధ్యామిన్ ద థాట్ దన్ విల్ కాంకర్ దాట్ అది పద్ధతి కానీ ఇంకే దానికి రాంగ్ గా ఇమాజిన్ ఏదో ఎక్కడో ఏదో ఉందని ఇమాజిన్ చేసుకుని దాన్ని వెంటబడితే అది ఏమన్నమాట అది కర్తవ్యకర్మ చేయటం అనేది ఒకటి ఉందంతే గీత యొక్క ఉంటుంది సో మేక్స్ థింగ్స్ సింపుల్ కాబట్టి ధ్యాయతో విషయాన్ని పుంస అలాగా పుంస అంటే పురుషస్థ మానవుడు అలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి ధ్యానం చేస్తాడు అలా ధ్యానం చేస్తూ ఉంటే వాటి ఎందు రాగము కలుగుతుంది సంగస్తిష్ ఉపజాయతే అటువంటి ఆ విషయములో ఎందు సంగ అంటే ఆసక్తి ఆసక్తి అంటే అతుక్కుపోవడం తగుల్ కొనటం అంటే యు గెట్ హుక్ డాంటూ అది ఆసక్తి ఉంటుంది మీరు మీ నడువు ఒక తాడు కట్టుకుని ఆ తాడికి పొడిగాటి తాడికి ఒక హుక్ కట్టి అలా విసిరే అనుకోండి ఫస్ట్ టైం విసిరితే ఏమీ అవ్వలేదు మళ్ళీ వెనక్కి వస్తుంది హుక్ సెకండ్ టైం విసిరితే మళ్ళీ వెనక్కి వస్తుంది థర్డ్ టైం విసిరితే పట్టుకుంటుంది సో అది ఆసక్తి అలాగా ఒక థాట్ వస్తే పర్వాలేదు అలా ధ్యానం చేస్తూ కూర్చోవడం అంటే సంతతంగా ఒక కొద్దిసేపు సేమ్ థాట్ పెరిసిస్ట్ అయితే కంటిన్యూ అయితే దాన్ని ధ్యానమో ఉంటాం అలా ధ్యానం చేయదగ్గది సాంసారిక విషయం కాదు ఇంద్రియభోగాల్ని తర్వాత ఈ ఆసక్తులు ఉంటాయి హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉంటాయి ఆ రిలేషన్షిప్స్ ని కూడా అలా ధ్యానం చేయకూడదు ఇంకా ధ్యానం చేసుకుంటే దానివల్ల దుఃఖమే మిగుతుందనిపిస్తే ఏమి ఉపయోగం లేదు సో తెలుసు విషయ ఉపజాయతే ఆసక్తి బదిలీ ఆసక్తిని బయలుదేరితే నష్టం ఏమిటి అంటే చాలా మంది అనుకుంటారంటే ఆసక్తి ఉండాలనుకుంటారు నేమ్ టు ఇట్ ఈ ఆసక్తికి లవ్ అని పేరు పెడతారు లవ్ ఏం కాదు ప్రేమ వేరు ఆసక్తి వేరు ప్రేమ అనే మాట తీసుకుని ఎక్కడైనా శ్రీకృష్ణుని ఖండించడం మీరు విన్నారా అసలు ఈ ప్రేమ అనే మాట రాదు ఎక్కడ గీత మొత్తం మీద ప్రేమ అనే మాట రాదు ఎందుకంటే దట్టిన మీ కన్ఫ్యూజన్ ఈ ప్రేమ పేరు చెప్పి అనవసరంగా కన్ఫ్యూజన్ లో పడిపోతారు అందుగురించి సత్యాన్ని అలా యథార్థంగా సరైన భాషలో చెప్పాలి కానీ కొత్త కొత్త పదాలని తీసుకొచ్చి ప్రేమ ప్రేమ అంటూ ఉంటే అస్తమానము ఇట్ కెన్ మీ మిస్లీడ్ అంచేతనే నారద నారద సూత్రాల్లో కూడా భక్తికి సా తస్మిన్ పరమ ప్రేమ రూప ప్రేమ శబ్దాన్ని వాడినా శాండీలిజ భక్తి సూత్రాల్లో సా పరానురక్తి తీసుకునే అనే పదాన్ని వాడారు సో ప్రేమ అంటే మనం మామూలుగా లోకంలో అనుకునే ప్రేమ ఏమీ కాదు ఇది అని చేత ఆ వర్డ్ తోటి మనకి సంబంధం లేదు ఇట్స్ ఏ ప్రాబ్లం ఎందుకంటే ప్రీతిహే అంటున్నారు ఆయన ఆసక్తి దానికి ప్రీతిహే ఉంటున్నారు కాబట్టి మనం లోకంలో అనుకునే ప్రేమ అది వేరేది సెంటిమెంటాలిటీ సో కీప్ ఇట్ అవే ఏ దేని గురించైనా అలా ధ్యానం చేయకూడదు మనం మనిషి ఎదురుకుండా ఉన్నప్పుడు సహాయం చేయాలి మనిషి ఎదుర్కొన్నా ఉన్నప్పుడేమో కంప్లైంట్ చేస్తాం నువ్వు అప్పుడు ఇలా చేసావు అమావాస్య నాడు అర్చి పెట్టేవు కూర్ నుండి నాడు ఊరు పెట్టేవని ఎదుర్కొన్నా ఉన్నప్పుడు కంప్లైంట్ చేయటం మనిషి దూరం అయినప్పుడు అలా వాడి ఉంది ఆలోచిస్తూ ఉంటాం ఇది పద్ధతి కాదు సో అనురాగము వాత్సల్యము మంచివే కానీ ఆసక్తి మంచిది కాదు మంచిది కాదంటే ఇదేదో అధర్మం మీకు పాపం చుట్టుకుంటుంది అమధర్మం లేదా చూపట్టు చెప్తారని అది కాదు సమస్య యూ సఫర్ దట్ ఇట్ ఇవ మనిషి సఫర్ అవుతూ ఉంటాడు అమ్మా మీకున్న ఆసక్తి వల్ల మీరు సఫర్ అవుతున్నారంటే ప్రేమ తప్పు కాదు కదా అంటే అలాగంటే ఏం చెప్తాం అక్కడ మీరు సఫర్ అవుతున్నారా లేదా సఫరింగ్ ఉందా లేదా అది ఈజ్ ది యాసిడ్ టెస్ట్ సఫరింగ్ ఉంది అంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ థింకింగ్ అంతే దెర్ ఈజ్ నో అదర్ రీజన్ ఫర్ కాబట్టి సఫరింగ్ ఈజ్ ది అది యాసిడ్ టెస్ట్ సఫరింగ్ ఉందంటే మీ థింకింగ్ లో తప్పు ఉంది ఆసక్తి వల్ల సఫరింగ్ వస్తుంది అయితే తర్వాత जायते काम दा शंकर् संघा प्रीते संजाते समुत्पजते काम संगम आसक्ति ए दा डिजर् बैलदेरी इपूर का संकल्प चय अटे कामन उड़े कदा आ काम ए ఆ కార్ను చూడటం మొదటిసారి చూసినప్పుడు ఏమీ అనిపించదు రెండోసారి చూసినప్పుడు బాగుంది అనిపిస్తుంది మూడోసారి చూసినప్పుడు మనకు కూడా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాలో అప్పుడు వెంటనే అనుకుంటా ఉంటే మన వల్ల ఎక్కడవుతుంది కాదు ఎక్కడ కొంటాం మనం దట్ ఈస్ సమ్థింగ్ విచ్ కెనాట్ డూ అని ఒక ఫీలింగ్ లో ఉండిపోతాం అయితే ఎవడో వచ్చి చెప్తాడు కెన్ డూ అంటాడు మన శక్తికి అయితే మించింది కదా అంటే ఇన్స్టాల్మెంట్లో అయితే కొనవచ్చు ఒక్కసారి కొనాలంటే మీ శక్తికి మించింది ఇన్స్టాల్మెంట్లో కొనవచ్చు ఇన్స్టాల్మెంట్లు అనేప్పటికి వీడు వర్తమానం నుంచి భవిష్యత్తులో గడిపోతాడు సో అలా అలా మనం నెల ప్రసారిస్తుంటే పదేళ్లలో ఇవ్వచ్చున్నాయి ఏదో ఏదో పిచ్చి లెక్క దాంట్లో పడతాడు సో ఇలాగా అది థాట్ లెవెల్ నుంచి ఆసక్తి ఆసక్తి లెవెల్ నుంచి కామము అలాగే కొడతాడు సో ఈజ్ నో స్టక్ విత్ ఇట్ కాల్ కొంటాడు కాల్ కొన్న వెంటనే చేసి మొట్టమొదటి పని ఏమిటి తారు బంధు దేవాలయానికి తీసుకెళ్తాడు నిమ్మకాయలు వీడు తయారు ఎక్కడ చెప్పారు ఏ శాస్త్రంలో చెప్పారు నిమ్మకాయలు నాలుగు టైర్ల కింద పెట్టి వాటి మీద నడిపించమని ఏ ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు కారుకి బొట్లు పెట్టమని ఎక్కడ చెప్పారు మేము ఎక్కడైనా చెప్పారు అలాగే నిమ్మకాయలు దాని మీద నడిపించమని ఆ నిమ్మకాయలు పాడు చేసినట్టు కదా రసం తీసుకుని ఎవరికైనా ఇవ్వాలి అయితే మీరు తాగాలి కానీ కారు టైర్లు కింద పెట్టి వాటిని పాడు చేయటం తర్వాత హూ టోల్డ్ యూ ఆల్ దీస్ దిస్ ఇస్ ఆల్ జంక్ ఐటమ్ ఆహార పదార్థం పరమేశ్వరుడు అన్నం అది అలాగే దాన్ని అన్నం బ్రహ్మేతి నిజానాథ్ అలాగే ఎప్పుడు దాన్ని బాగా అయిపోవడం అంటే అతనే నేను ఎక్కడికో వెళ్ళాను ఒకసారి ఎక్కడికో లెక్చర్స్ స్టార్ట్ నేను అలా వెళ్లగానే రిసీవ్ చేసుకుంటూ వచ్చారు మంచిది రిసీవ్ చేసుకోకపోయినా పర్వాలేదు వెళ్లి అలాగే చెప్పి వచ్చిదే వచ్చారు మంచిది ఒక ఆయన వచ్చేసి కొబ్బరికాయ ఇలా ఇలా ఎత్తుపోయి నేను చేయబడుతున్నా ఏమిటి చేయబోతున్నారన్న అంటే కొబ్బరికాయ కొట్టేస్తాను ఇది అదే కొబ్బరికాయ పుట్టి పద్ధతి ఇలాగ నేల నేర్చుకుంటా ఆ పింక్ ఎవరికైనా తగిలితే సేఫ్టీ అనేది ఒకటి లేదు తర్వాత పింక్ తగలదు పర్వాలేదు తగిలిన తగలదు బాంబే కాదు ఓకే మరి కొబ్బరికాయ ముక్కలు ఇటు ఒట్లు అయిపోతే మట్టి అయిపోతే వాటికి వాట్ ఈస్ దిస్ కొబ్బరికాయ కొట్టి పద్ధతి ఆ కొబ్బరికాయ తగ్గవడానికి నేను విషయం జైవ్లో వేసుకున్నాను ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత వీజు లోకి వెళ్ళా వీధిలోకి వెళ్తే ఓ బెచ్చగా నా దగ్గరికి వచ్చాడు ఓ రిక్షా వాడో బిచ్చగా వచ్చాడు కొబ్బరికాయ వాడుకో ఒకళ్ళ వారిని అడిగా వాడుకుంటాను తీసుకోకుండా అతను దిక్ష అంతేగాని అక్కడ నేల నేసుకుంటడం వాట్ ఈస్ దిస్ పరమేశ్వరుడు కొబ్బరికాయ నేలనేసుకుంటడం కోసం ఇచ్చాడా ఇదంతా ఇది ఇదా నాన్ సెన్స్ కాబట్టి ఇదంతా కూడా కామన్ నుంచి వచ్చింది ఈ కారు తీసుకుని దేవాలయానికి వెళ్ళడం ఎందుకు ఎందుకు వెళ్ళడం మీరు ఆలోచించండి ఎందుకు వెళ్ళడం అంటే వీడికి భయం ఉంది కాబట్టి దేవాలయానికి వెళ్తాడు భయం ఎక్కడి నుంచి వచ్చింది అంతకు ముందు దాకా లేని భయం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందంటే కామన నుంచి వచ్చింది కాబట్టి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ్చ లోభశ్చ తస్మాదేతత్రయం త్యజేత్ భగవద్గీత ఇది కూడా మూడు ద్వారాలున్నాయి నరకానికి మీరు ఏ ద్వారం గుండా వెళ్ళినా నరకంలోకి వెళ్తారు ఏమిటది అంటే కామన క్రోధము లోభము మూడును దాన్ని శ్రీకృష్ణుడు ఇంకొంచెం డిస్టిల్ చేస్తాడు డిస్టిల్ చేసి ఏమంటాడంటే ఆ పక్క శ్లోకమే కామన ఇస్ ది ఫస్ట్ థింగ్ కామన నుంచే క్రోధము దాని నుంచే వస్తుంది ఇలా ముందుకు వచ్చేయండి ముందుకొస్తే మీరు కంఫర్టబుల్ గా ఉంటారు యా అని చెప్తాడు చెప్పి ఫైనల్ గా హీ డిస్టిల్స్ ఇట్ కామనా అని డిస్టిల్స్ చేసి పెడతాడు ఎందుకంటే కామన నుంచే క్రోధం వస్తుంది కామన నుంచే లోభం వస్తుంది కాబట్టి బేసిస్ కామనా సో అది నరకం కామనా ఈజ్ నరకం ఏ కామనా ఏ ఎక్స్పెక్టేషను ఏ ఆస్పిరేషను లేకుండగా యాస్పిరేషన్ అంటే ఇట్ సౌండ్ సమ్ వాట్ సేక్రెడ్ ఎక్స్పెక్టేషను ఏమీ లేకుండగా యూ జస్ట్ రిమైన్ ఫ్రీ ఫ్రీ ఫ్రమ్ యూ యూ డిజైర్ సంథింగ్ ఇట్స్ ఎ బాండేజ్ యూ డోంట్ హవ్ ఎనీ డిజైర్ యూ ఆర్ ఎ ఫ్రీ పర్సన్ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ దట్ థింగ్స్ కమ్ యాజ్ దే కమ్ దెట్ థింగ్స్ గో యాజ్ దే గో యూ ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఫ్రమ్ డిజైర్ డిజైర్ ఈస్ బాండేజ్ సో ఆ బాండేజ్ లో పడిపోవద్దు కాబట్టి ఆసక్తి నుంచి కామలో పుడుతుంది కాబట్టి ఏదైనా ఒక వస్తువును చూస్తే కామల పుట్టదు దాన్ని చూసి దాన్ని ధ్యానం చేయడం మొదలు పెడితే కామన పుట్టుంది ఒకతను నన్ను అమెరికా నుంచి ఫోన్ చేశాడు స్వామీజీ అమెరికా నుంచి వస్తున్నాను మీకు ఏదైనా తీసుకురావాలా నేను ఏం తీసుకురావాలి నాకు ఇలాగడిగితే ఏం చెప్పను నాకు ఏం తీసుకురావాలో తెలియదయా ఏమీ గుర్తు రావట్లేదు అలా కాదు మీరు ఏదైనా చెప్పండి ఏమి గుర్తు రావట్లేదు ఏం కావాలో ఆలోచన చేయాలి కదా ఏదైనా తప్పాలి కదా గుర్తు అంటే అలా కాదు మీరు చెప్పండి ఈ టెలిఫోన్ బిల్లు నడుస్తూ ఉంటుంది నేనున్నాను అతనికి బిల్లు నడుస్తుంది నాకు కాదు అతనికి పాపం అతను మాత్రం పెంచేయాలి కదా నేనున్నాను ఈ వాషింగ్ పౌడర్ కాకుండా వాషింగ్ లిక్విడ్ ఉంటుంది వాషింగ్ పౌడర్ వేరు వాషింగ్ లిక్విడ్ వేరు ఆ లిక్విడ్ ఇస్ ఇన్ ఏ పౌచ్ అండ్ దౌచ్ ఈజ్ ఎ స్మాల్ పౌచ్ ఇది ట్రిపుల్ ఏ అని ఉంది అక్కడ అంటే వాళ్ళు ఈ ట్రావెల్ కి సంబంధించినవన్నీ వాళ్ళు స్పెషల్ గా తయారు చేసి అమ్ముతారు నువ్వు ట్రిపుల్ ఏకి వెళ్ళు వెళ్లి ఈ పౌచెస్ ఉన్నటువంటి ఒక బండి ఉంటుంది అది కొనుక్కుంటారు మళ్ళీ అంటే అంటాడు స్వామిజీ అమెరికా వాషింగ్ పౌడర్ తె అంటారు నేను చెప్పాను శుభం పోయా ఊరుకోమని చెప్పాను ఇంకా ఇంక నేనేం చెప్పాను నాకు అది తోచింది ఎందుకంటే ఈ ఉతుక్కోవడానికి ఈజీగా ఉంటుంది నిత్యం చేసి పనిది దానికి అవసరం అది కూడా నన్ను పుష్ చేస్తే చెప్పాను అండ్ నవ్వు తీసేసి వాషింగ్ పౌడర్ అనమాట ఏంటమ్మంటే వజ్రాలు నేను ఒక ఒక ఉంగరమో లేకపోతే తెమ్మంటే తెస్తాడు అనమాట అట్ ఈస్ దిస్ సో అసలు కీప్ మైండ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ శరీరానికి మన ఫుడ్ కావాలి కదా యూ యూ నాట్ డిజైర్ ఇట్ నాకు ఫుడ్ కావాలి డిజైర్ చేయక్కర్లా ఎందుకంటే ప్రకృతి యొక్క ధారలో ఫుడ్ వస్తుంది ఎన్ఫార్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమైన్ డిజైర్లెస్ డిజైర్లెస్నెస్ ఈజ్ ఫుల్నెస్ కంప్లీట్నెస్ అదేమి స్టేల్ స్టేట్ కాదు అది ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ అది అనుభవైక వేద్యం అది అనుభవిస్తేనే తెలుస్తుంది కాబట్టి అలాగే లైక్ దాట్ డోంట్ గో ఇన్ టు దిస్ ఫ్లో ఆఫ్ డిజైర్స్ అని శ్రీకృష్ణుడు మన యొక్క ఉపదేశం అలా ఉంది గీతల్లో అలా చెప్తున్నారు మన నిత్య జీవితానికి ఇది అనుకూలంగా ఉంటుందా ఉండదా అది ఎవ్రీబడి హేజ్ టు వర్క్ ఫర్ వన్ సెల్ఫ్ అంటే దిస్ ఈస్ ది ఉపదేశం కాబట్టి కామన పుడుతుంది ఆసక్తి నుంచి కామన కామహ అంటే శ్రీకృష్ణుడు తృష్ణ శంకరులు తృష్ణ అని రాశారు అంటే సింపుల్ డిజైర్ అనేవా లేకపోతే అలాగే దానికి చెప్పక అర్థం తృష్ణ అంటే ఆశ ఆశ వద్దు ఆశ అన్నది ఎవళ్ళకి శోభనివ్వదు చిన్నపిల్లలకి ఆశ ఉంటుంది వాళ్ళు మిఠాయి చూశారనుకోండి వెంటనే నాకు కావాలి అని అమ్మతోటప్పుడు దెబ్బలాడి పెట్టేస్తారు ఇంకో వాళ్ళ చేతిలో మిఠాయి చూసినా వీడికి ఆశ అది చిన్నతనం అలా ఉంటుంది ఇంకా తెలియదు వయస్సు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆశ ఉండకూడదు తృష్ణ ఉండకూడదు తృష్ణకి ఏం చెప్తాం తెలుగులో అనువాదం ఎలా చేస్తాం కృష్ణకి ఏదో ఆశనే అంటున్నాను నేను అప్పుడప్పుడు పేరాస అంటాను ఇంకేమన్నాలో అర్థం కాక అలా అంటాను నేను సో దట్ గ్రీట్ తృష్ణ సంస్కృతంలో అయితే తృష్ణ అంటే అర్థం ఏంటంటే దప్పిక తృష్ అనే ధాతు రెండు వాడుతుంది తృషిత తృష్ణ దప్పిక వేసిందనుకోండి వాడు ఇంకా మిగతా ప్రపంచమంతా వాడికి అక్కర్లేదు నీళ్ల కోసం చూసుకోండి మంచి నీళ్ళండి మంచి నీళ్ళండి మంచి నీళ్ల కోసం చూసుకోండి అలాగే తృష్ణ అంటే వీడి కామన గలవాడు కూడా అలాగే చూస్తా వాడి చూంపు కూడా అలాగే ఉంది సో అదనమాట తృష్ణ ఇంటెన్స్ డిజైర్ అది పుడుతుంది ఓకే కామన వల్ల ఏం పుడుతుంది కామాత్ క్రోధోభిజాయతే మంత్రం అదే శ్లోకం అందాము కామాత్ కుత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయతే కామము నుండి క్రోధం పుడుతుంది అంటే ప్రతిసారి మీ కోరిక పుట్టినప్పుడల్లా వెంటనే కోపం పుడుతుందని కాదు ఆ కామన ప్రతిహతం కావాలి కుతశ్చిత్ ప్రతిహతాత్ ఎప్పుడైనా ఆ కామనకి అడ్డం పడితే అది ఆటంకం వచ్చేస్తుంది ప్రతిహతము ఆటంకము చేత పాలు చేయబడినది ఈ కామన వ్యర్థమైపోయింది ఆటంకం ఏదో వచ్చింది ఎందువల్లంటే ఏమో ఎందువల్ల వచ్చిందో కుత్చిత్ ఏదో ఒక దాని వలన ప్రతిహతాత్ విఘటితమైపోయింది ఆ కామన అంటే ఆ కోరిక వీడికి తీరదన్నమాట అప్పుడు కోపం వస్తుంది క్రోధ అభిజా అయితే అప్పుడు కోపం వస్తుంది అయితే మీరు అనొచ్చు అయితే కామన క్రోధం రాదు కదా కామన క్రోధం రాదు కామన ఫుల్ఫిల్ అయితే క్రోధం రాదు లోభం వస్తుంది కామహ క్రోధహ లోభ అని మూడు చెప్పింది చూడండి కామం ఫుల్ఫిల్ అయితే లోభం వస్తుంది మీరు కాలుకున్నారనుకోండి ఆ కారు మీద ఎవరైనా మీకు ఏమనిపిస్తుంది ఏ ని కాలు అంటా చేతీసే ఉంటాను ఎందుకంటే వాడు చేతికున్న మట్టి దానికి తగ్గుతుంది ఎప్పుడైనా మీరు కారుతో ఏదైనా తేడా వచ్చినప్పుడు మీరు ఆ మనిషి ముఖంలో చూసారా వీడు కారులో వెళుతూ ఉంటాడు వెళ్తూ ఉంటే వెనకాల స్కోటర్ టైర్ వచ్చి తగ్గుతుంది ఇది బంపర్కి ఎందుకంటే వీడి బ్రేక్స్ ఎయిర్ బ్రేక్స్ ఉంటాయి కారు వాడికి ఈ స్కూటర్ అన ఒకటి ఉంది చేతక్కని బజాజ్వాళ్ళు మ్యానుఫాక్చర్ రోడ్లు మీద పెడతారు అది సర్కస్ వెహికల్స్ అది అది బ్రేక్ ఉండదు బ్రేక్ ఉండదు అంటే బ్రేక్ వైర్ బ్రేక్ ఉంటుంది రాడ్ బ్రేక్ ఉండదు వైర్ బ్రేక్ ఉంటుంది బ్రేక్ వైర్ వాడకూడదు రాడ్ వాడాలి ఎందుకంటే వైర్ సాగుతుందండి మీరు దాని బ్రేక్ వేసేప్పుడు అది సాగుతుంది రాడ్ సాగదు టు దిస్ ఎక్స్టెంట్ వైర్ సాగిన ఎక్స్టెంట్ కి రాడ్ సాగదు వీడు బ్రేక్కి క్లచ్కి అన్నిటికీ వైర్లు ఒకే వైర్లు వేసి పెడతాడు కొంచెం లావుగా ఉంటుంది మనం మీరు ఆ వైర్ల మీద వేసి చేతక్ బెండ్ ఆపాలంటే దాని మీద నిలబడితే ఆగుతుంది అయితే స్లో అవుతుంది కానీ అది ఆగదే అది చేతకి ఎప్పుడు అంతే ముందు బ్రేక్ వేశారంటే బోర్లా పడుతుంది ఇట్స్ ఎ ప్రాబ్లం వెహికల్ ఐ నో సో ఇట్స్ ఎ ప్రాబ్లం వెహికల్ వేరే మోటార్ సైకిల్ ఉందనుకోండి రాడు రాడ్ బ్రేక్ అది చక్కగా బ్రేక్ పడుతుంది వీడి చేతకు పడ్డ వాడు వాడు బ్రేక్ వేస్తారు కానీ చెప్పారు కదంటే అది ఒక అడుగు రెండు అడుగులో వీడు అనుకున్న దానికంటే ఒక ముందుకు వెళ్ళి ఆ బంపర్కి తగ్గుతుంది ఆ వీడి ముఖం ఎర్థహా అయిపోతుంది అది వచ్చి బంపర్కి తగిలితే ఎర్రహ అయిపోతుంది కావు హాయ్ అంటే దిగిపోతుంది ఇది వెళ్ళిపోయి సాధ్యం వాడు మనిష పశువు కారు ఉంది కాబట్టి దట్ ఇస్ ది బిహేవియర్ క్రోధం ఈ ఈ స్కూటర్ మీద ఉన్నవాడు ఈ దట్ డిసడ్వాంటేజ్ ఎందుకంటే కారు వాడిని కిషోర్ వీడికి సగం ప్రాణం అక్కడే పోతుంది వీడు సపోజ్ వీడు రౌడే అనుకోండి వీడు తిరగబడి వాడికి పెట్టేస్తాడు ఉంటుంది చాలా ప్రాబ్లం కాబట్టి క్రోధ కాబట్టి కిషోర్ మీకు కామల నుంచి క్రోధం వస్తుంది సపోజ్ దానికి ఎవరైనా అడ్డుబట్టు బాస్ శాంక్షన్ చేయలేదు అనుకోండి వీడు లోన్ పెడతారు వెహికల్ లోన్ పెడతాడు బాస్టర్ అంటాడో వీడు చెప్పిన మాట విండో ఎప్పుడన్నా సరిగ్గా పనిచేయడం వీడికి వెహికల్ లోన్ అక్కర్లేదు ఏమక్కర్లేదు అని ప్రస్తుంది అప్పుడు మీ కామన ప్రతిహతమైంది అప్పుడు మీకు ఏమొస్తుంది పురోతం వస్తుంది సో ఈ విధంగా కామ కాను కొనుక్కోవడం తప్ప నా అభిప్రాయం కాదు బట్ ఐఎమ్ ట్రైంగ్ టు సేజ్ కామన ఈజ్ ది ఇష్యూ కార్ ఇష్యూ కాదు కార్ సమ్ ఎగ్జాంపుల్ వీ హావ్ టు గివ్ కాబట్టి ఏదో ఇవ్వడం ఏదో గుర్తు నేను ఆలోచిస్తా ఏం ఎగ్జాంపుల్ ఇద్దామని ఆలోచించి కారణం చెప్పాక ఇంకేం దొరక్క కారణ ఎప్పుడు చెప్పినా అదే ఎగ్జాంపుల్ ఏదో అదేదో స్టేటస్ సింపుల్ కింద ఉంది కారణం ఎగ్జాంపుల్ ఇంకేం చెప్తాం ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ సో నా మిత్రుడు ఉండేవాడు చాలా నిష్ట విభూతి గట్టిగా పెట్టేసి పూజలోవి చేసేసి ఇవాడు సంధ్యావనం అది ఇచ్చేసుకునేవాడు నిష్ఠగా ఉండేవాడు శృంగేరి వారి దగ్గరికి వెళ్ళి మంత్ర మంత్రదీక్ష కూడా తీసుకొచ్చాడు వీడికి ఓ రోజు కుక్కపిల్లని పెంచాలని కోరి పుట్టింది ఎందుకంటే కుక్క పిల్ల వీడు సద్భ్రామ పండే ఈ కుక్క పిల్ల వీడికి ఎందుకు పెంకి మొత్తానికి తీసుకొచ్చారు కుక్క పిల్లని ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు పట్టుకొచ్చి ఆ తర్వాత ఓ రోజునే నేను వీడు అనుకోకుండా కలిసాం కలిస్తే వీడు ఏం చేస్తున్నాడంటే జంట్లమన్ ఈరోజు పర్చేసింగ్ ఏ ప్రెషర్ కుక్కర్ నేనన్నాను ఏమిటి ప్రెషర్ కుక్కర్ కొంటున్నావు కొత్తగానే మీ బాధ్య కొనుక్కునేది నువ్వు కొంటున్నావు ఏమిటి ఆశ్చర్యంగా ఉంది నువ్వు ఇంట్లో ప్రెషర్ కుక్కర్ కొనే అంత బుద్ధిమంతులు అయ్యావా అంటే ఇది మా కోసం కాదు మరి దేనికోసం కుక్కపిల్ల కోసం కుక్కపిల్లకి ప్రెషర్ కుక్కర్ ఎందుకంటే దానికి మాంసం వండి కోసం వీటి ప్రెషర్ కుక్కర్ కొను అంటే సంజాపనం ఇంకా చేస్తున్నావా నా చేస్తున్నాను ఇది నేను వండను ఇంట్లో పని మనిషి వండుతుంది అంటున్నాను ఆదే వచ్చే కర్తాకారైతా జీవం వీడు సంజావందనం చేసి శుద్ధ బ్రాహ్మణుడి పరిస్థితి ఏమిటంటే మాంసం కాబట్టి ఈ విధంగా మనిషి ఈ ఫాల్స్ లో సో కాబట్టి ఈ విధంగా కాదేనా దృష్టాంతం ఇవ్వాలి ఒక్కొక్క పిల్లన ఇవ్వాలి మరోటన మరోట సమ్ ఎగ్జాంపుల్ గివ్ ఎనీవే కామాత్ క్రోధోభిజాయతే కామన నుంచి కోపం వస్తుంది ఎప్పుడప్పుడు వస్తుంది ఒక కామన మీకు ఒక్క కామన ఉండదు ఒక కామం ఉందంటే దాని చుట్టూ ఇంకో అరగదని కామునలు ఉంటాయి నా కాలు డెంట పడకూడదు ఆ కామన ఉంటుంది ఎవడో దానికి డెంట పెడతాయి పెడితే వెంటనే కోపం వచ్చేస్తుంది కామాతు క్రోధోభిజాయితే కామన వలన కోపము వచ్చును క్రోధ అనే పదం సంస్కృత పదం చాలా మంచి పదం క్రోధ అంటే క రోధ రోధ అంటే అడ్డు ఆటంకము కా అంటే ఆత్మ బ్రహ్మ ఆనందము అంటే కం బ్రహ్మ ఖం బ్రహ్మ కాబట్టి కాకి ఆటంకము కా అంటే ఆనందానికి ఆటంకం గనక అది క్రోధమైనది కశ్య రోధ క్రోధ కాకి రోధం అది కా బ్రహ్మ లేక ఆనందము కం బ్రహ్మ ఖం బ్రహ్మ ఎనివే ఈ కా అనే పదం గుర్తుపెట్టుకోండి కా అంటే అర్థం మీకు నేను పదం అడుగుతాను మీకు తెలిసేమో చెప్పండి నాకము అంటే అర్థమే కండి నాకము స్వర్గం అవునా ఎలా వచ్చిందా అర్థం క అంటే ఆనందము అక్క అక్క అంటే ఆ అంటే నెగిటివ్ ప్రిన్స్ పార్టికల్ కదండి అక అంటే ఆనందము లేదు నా ఆనందము లేదనే స్థితి లేదు అది స్వర్గం ब केंदे आनंद क रोध आनंदा आतंकमें अदे क्रोध क्रोध और अहारोध अय्या आत्मज्ञा कलगट आनंदाभूति कलगटू कहारोधार आटंकमार अग्ते क्रोध अय దీన్ని సంస్కృతంలో సంస్కృత భాషలో ఇలాంటివన్నీ కుదురుతాయి క్లాసికల్ లాంగ్వేజ్ చాలా ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ కే దార పోషణ రథాహ అని ప్రశ్న వేశారు దార పోషణ రథ అంటే భార్యాపిల్లలని చక్కగా పోషించుకోగలిగిన వారు ఎవరు కే దార పోషణ రథాహ అంటే వీడు సమాధానం చెప్పాడు కేదార పోషణరథాహ కేదారము అంటే వరి పంట వరి పంటను ఎవళ్ళైతే సమయానికి నాటి చక్కగా వేసుకుని ఎరువులవి వేసుకుని దాన్ని చక్కగా పోషించుకుని నూర్చి ఇంటికి తెచ్చుకుంటారో వాళ్లు ఓ ముప్పై వస్తాలో నలభై వస్తాలో అది బండి మీద వేసుకుని ఇంటికి తెచ్చుకుని దాన్ని భద్రం చేసుకుని వాళ్ళు ఎవరైతే ఉంటారో వ్యవసాయదారులు వాళ్లు భార్యాపిల్లల్ని ఆనందంగా పోషించుకుంటారు అని వీరి సమాధానం కే దార పోషణరథాహ ప్రశ్న కేదార పోషణరథాహ సమాధానం ప్రశ్న క్రోధ సమాధానం ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది ఇంతకీ క్రోధము అంటే కోపం అనేది ఆయన కోపం అని అందరం గీతలో కోపం అనే మాట ఉండదు క్రోధం అనే ఉంటుంది ఎందుకంటే కోపం అన్నా క్రోధం అన్నా అర్థం ఒకటే అల్టిమేట్ గా బట్ వాట్ ది వర్డ్ క్రోధ కన్వేస్ కోప కెనాట్ కన్వే తర్వాత కోపశబ్దానికి ఇంకా ఏవో చిన్న చిన్న డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి విరోధమని తర్వాత ఒక ప్రిన్సిపల్కి ఆపోజిట్ అవ్వటం అని ఇలాంటి మనం నిత్య జీవితంలో క్రోధంతో సంబంధం లేని మీనింగ్ లేవోకుండా ఉన్నాయి క్రోధ ఈజ్ ఎ క్లీన్ వర్డ్ ఇట్ కన్వేస్ ది హోల్ థింగ్ ఆ హోల్ మెసేజ్ వచ్చేస్తుంది దాంట్లో అంచేత క్రోధోభిజాయతే కామః క్రోధశ్చ లోహశ్చ కామః కోపశ్చన క్రోధశ్చంటాడు మీరు గీతం చూసుకోండి ఎక్కడైనా సరే సో క్రోధము చాలా చెద్దది తర్వాత క్రోధాద్భవతి సమ్మోహ భాష్యం అవివేక్య విషయ ఇక్కడి నుంచి ఇంక వర్డ్స్ కి శంకర్లు ఇస్తారు డెఫినేషన్స్ ఇంకేంటే క్లోజ్లీ రిలేటెడ్ గా ఉంటాయి పదాలన్నాయి దేని అర్థమనేది ఆయన స్పష్టంగా ఇస్తారు అర్థం ఇచ్చేప్పుడు ఎలా ఇస్తారంటే ఆ పదం యొక్క మూల ధాతువుని బట్టిస్తారు సమ్మోహ మోహానా సమ్మోహాన్న ఒకటే బాగుంది తారా బాగుంది అన్నా ఇంక మించి ఒకటే అలాగనమాట సమ్ అంటే కొంచెం ఇట్ యాడ్స్ టు ది మీనింగ్ అదర్వైజ్ మీనింగ్ ఈజ్ సేమ్ మోహ అనే పదము ముహ్ అనే ధాతువు నుంచి వచ్చింది ధాతువులో చెప్పాలంటే ముహ్యతి అని ఉంటుంది ముహ్యతి ముహ్యత అసముహ్యంతి అని ఉంటుంది ముహ్ అర్థం ఉంటుంది పాని అర్థం చెప్తారు భూ సప్తాయాం లాగా ముహ్ వైచిత్యే అని అర్థం వైచిత్యే అంటే విడ్డూరపు ఆలోచన చిత్ చిత్ అంటే ఆలోచన వి అంటే విడ్డూరపు ఆలోచన సో అంటే ఏమిటి ఒకదానిని చూచి మరొకటి అనుక్కొనుట దాన్ని వైచిత్యము అంటారు పొలాంటి మీరు వైచిత్యం గురించి చింత అది దాని అర్థం కాబట్టి ముహ అంటే అర్థం ఏమిటి ఒకదాన్ని చూసి ఇంకోటి అనుక్కుంటే దాన్ని ముహ అనే ధాతువుకి అర్థం కాబట్టి ఇప్పుడు మోహం అంటే ఏదో అర్థమైపోయింది కదా ఒక మాటలో చెప్పాలంటే భ్రాంతి అని అర్థం ఒకదానిని చూచి మరొకటి అనుకున్న దీనికే శంకరులు పెట్టుకునే పేరు అవివేక అంతే కదండి ఒకదాన్ని చూసి దేన్ని చూశారో అదే అనుక్కుంటే దాన్ని ఏమంటారు వివేకం అంటారు చూసి ఒకటి అనుక్కునేది ఇంకొకటి ఆ తేడా జరిగికుండా అయిపోతుంది వీడికి త్రాడుకి పావుకి తేడా తెలియదు వీడి ప్రారంభం బాగలేకపోతే మిత్రుడికి శత్రువుకి తేడా తెలియదు మిత్రుడిని చూసి శత్రువు అనుకుంటాడు దుర్యోధనుడు దగ్గరికి శ్రీకృష్ణుడు రాయిబారం తీసుకెళ్లాడు శ్రీకృష్ణుడు మిత్రుడిగా వెళ్లాడు శ్రీకృష్ణుడితో కపటం చేస్తున్నాడని మీరు అనుకోవద్దు అలా కాబట్టి శ్రీకృష్ణుడు కపటం ఎందుకు చేస్తాడు అండి ఆయనకేం లోకంలో వీళ్ళు అలాగే దాన్ని పెడతారు అంటే సరే శ్రీకృష్ణుడు సిన్సియర్ గా వెళ్తాడు కపటంతో వెళ్ళాడు కపటం కపటం ఎక్కడో చేశాడు కదా అని అంపతా సో సిన్సియర్ గా రాయిబారని నడుపుతాడు వాళ్ళకి చెప్తాడు మీ మిత్రుడుగా వచ్చాను నేనని చెప్తాడు హీ ఈజ్ దేర్ గుడ్ ఫ్రెండ్ మీరు యుద్దంలోకి రాకండి అని చెప్తాడు మీరు భీష్ముణ్ణి కర్ణుణ్ణి ద్రోణుణ్ణి అడ్డంగా వేసుకుని రాకండి అని చెప్తాడు రాకండ్రా మీరు నల్లు నలిగిపోయినట్టుగా నలిగిపోతారు నేను చెప్తాను ఎక్కరిన పాపం అన్ని విధాలుగా నయానా భయానా కూడా చెప్తాడు ఎండరు వాళ్ళు మూర్ఖులు సరే మీ చావు లేచక వస్తాడు కాబట్టి సో సో అక్కడ ఆయన శ్రీకృష్ణుడు మిత్రుడుగా వెళ్తాడు దుర్యోధనుడు ఈయన శత్రు అనుకుంటాడు శత్రువుగా అదే అవివేకం అంటారు భోజనానికి అంటే చూడు మిత్రుడిని నువ్వు శత్రువు అనుకుంటున్నావు కాబట్టి నీ భావనలో మార్పు వచ్చినప్పుడు నేంటూ భోజనం చేస్తానని చెప్తాడు మిత్రుడిగా చూడటాన్ని నీకు జాతనైనప్పుడు నీ దగ్గర భోజనం చేస్తాడు నువ్వు మిత్రుడిని శత్రువు అనుకుంటున్నావు కనుక నీ దగ్గర భోజనం కానీ మిత్రుడిని నేను చెప్పిన మాట మంచి మాట హితం చెప్పానని నమ్మివాడు వీధురుడు ఉన్నాడు నేను అతని ఇంట్లో భోజనం చేస్తాను అని వెళ్ళి అక్కడ భోజనం చేస్తాడు అంతేగాని ఇక్కడ భోజనం చేయడు దుర్యోధనుడింట్లో భోజన చేయడు సో ఆ దుర్యోధనుడికి ఆ వివేకం లేకపోయింది మన మిత్రుడు వచ్చాడు మిత్రుడు వచ్చాడని తెలుసుకుంటే అప్పుడు ఏం చేస్తానండి ఆ చెప్పే మాట కన్సిడర్ చేస్తాను చెప్పినట్టు చేయక్కర్లేదు ఒకళ్ళు చెప్పినట్టు ఇంకొకళ్ళు చేయటం ఎందుకు ఎవళ్ళ వివేకాన్ని వాళ్ళు తెలుసుకోవటం కానీ అవివే అదిగో అవివేకం అంటే అలా ఉంటుంది కార్యకార్య విషయ అవివేక ఇది కార్యము అంటే చేయదగిన పని ఇది అకార్యము చేయకూడని పని అనే ఆ తేడా మనకి తెలియాల తెలియక్కడ తెలియాలి ఆ తేడా తెలియకుండా పోతుంది దాని పేరే సమ్మోహము అని చెప్పే కోపం వచ్చిన వాడు అర్థం పడకూడదు కాదు మా మిత్రుడు ఒకరితన కోపం వచ్చి అర్థం పడకూడదు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను భిక్ష చేసి భిక్షకు వెళ్లాను బాత్రూమ్ లో చేకడుకుంటుంటే బాత్రూంలో ఏదో అద్దం ఉంటుంది కదా అది పగిలిపోయింది నేను నోరు స్కూల్ పోతు ఎద్దు గెలిచిపో వాడు ఎదుగులో వచ్చింది నేను ప్లాన్ చేసి అయ్యో అద్దం అని మాట వలసకి గమ్ము ఏదో పరగదో అనాలి కాబట్టి అన్నా అంటే మీ మిత్రుని యొక్క ప్రభావం ఏరండి అదంతా కూడా అని అమ్మగారు చెప్పారు నా మిత్రుడు మీ స్నేహితుడు చేసిన ఘనకార్జనే అరే అర్థం పొరపాటును పొరపాటేం కాదండి కావాలి కావాలంటే అర్థం పొగొట్టడా ఎందుకు అర్థం పొగల కోపం వచ్చినప్పుడు అలా చేశాను అది అదే దాన్నే సమ్మోహము అంటారు అర్థం పొగలగొట్టే తప్పు కదండి అసలు దీన్ని పొగలగొట్టకూడదు తత్రి అర్థాన్ని అసలు పొగల కొట్టకూడదు ఎందుకంటే అర్థం అది సత్వగుణానికి దృష్టాంతంగా చెప్తారు నేనేదో అది పుణ్యపోపాలు లెక్క వేయట్లేదు సత్వగుణానికి దృష్టాంతంగా చెప్తారు అంతఃకరణంలో అర్థము వంటిది దర్పణము వంటిది మనహ దర్పణహ అని ఎప్పుడైనా వినుంటారు సో అద్దము వంటిది స్వచ్ఛంగా ఉంటుంది దాంట్లో మకిలి చేరితే పాడైపోతుంది పరిస్థితి కానీ స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి అర్థం పగలగొట్టకూడదు అద్దం వంటిది మన స్వల్ దృష్టాంతం చెప్పడం జరిగితే దానికో పవిత్రత మన ముఖాన్ని మనం చూసుకోవచ్చు బుట్టు పెట్టుకోవచ్చు అందులో పవిత్రతను ఆపాదిస్తారు కాబట్టి అర్థం పగలగొట్టుకోండి ఆ మాట నేను చెప్పాను అంటే నాకు తెలుసు ఆ మాట ఇంతకుముందు ఓసారి చెప్పావు ఆ మాట నాకు తెలుసు తెలుసు కూడా తెలియనివాడు అయిపోతాడు అది తర్వాత వస్తుంది కార్యాకార్య విషయ అవివేక దాని పేరు సమూహం అది కోపం వల్ల ఆ సమూహం వస్తుంది ఎప్పుడు కూడా మనము సమూహాన్ని పొందకూడదు ఎందుకంటే సమూహాన్ని మనం పొందేమో అంటే మనకుండే విజ్ఞానము మనకుండే శక్తి యుక్తి అంత ఇవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే అవివేకం చేత ఒకదాన్ని చూసి ఇంకొకటి చేయటం ఒక తప్పు పనిని మంచి పనిగా చేయటం ఇలాగే చేయాల్సిందే వీడికి అన్నాం అని అలాగంటే భ్రాంతిలో పడిపోతాం ఫర్ ఆల్ దాట్ మనం చాలా పెద్ద పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది చాలా కష్టం ఎనీవే తర్వాత సమ్మోహాత్ స్మృతి విభ్రమ అని దానికి శంకరులు చెప్తారు అందామా సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి అంటే మీ బుద్ధియందు నిహితమై ఉన్న జ్ఞానము అని అర్థం అది ఆయన చెప్తున్నారు స్మృతి అంటే ఏదో మధ్యలో ఏదో ఏదో గుర్తు తెచ్చుకోవడం అలా కాదు స్మృతి అంటే మీ బుద్ధియందు నిహితమై ఉన్న విజ్ఞానం అది చూద్దాం శాస్త్రాచార్యోపదేశాహిత సంస్కార स्मृते सिया्रम भ्रंश स्मृत्युत्पत्ति प्राप्त अमुत्पत्ति अभी स्मृति विभ्रम अने की व्याख्यान अंत चूँ श्रीकृष्णुट नेता प्रेम का व्याख्यानारा चूँ अंटे अणम अटे आट अंटे आट की मन विविवि వాళ్ళ మాట నోటం పట్టు మాట వచ్చిందంటే అది విలువైన మాట అని మనం అనుకున్నప్పుడు దాన్ని అంత శ్రద్ధగా మనం పరిశీలించటం కొడుకుంటుంది అది ప్రమాణము అంటే అంతే మాట శబ్దం ప్రమాణము అంటే అర్థం అంతే అంతకంటే ఇంకేం సో ఒక మాట ఉంటుంది ఆ మాటని పట్టుకుని వీడు ఎంత పనైనా చేసుకొస్తారు అంత ప్రమాణ బుద్ధి అలా ఉండబట్టే అలా వ్యాఖ్యానం చేస్తారు ఇప్పుడు చూడండి స్మృతి విభ్రమ స్మృతి యొక్క విభ్రమము స్మృతే విభ్రమ స్మృతి విభ్రమ స్మృతి అంటే ఏమిటి ఇప్పుడు చూడండి స్మృతంటే మనస్సులో నిర్మాణమై ఉన్న విజ్ఞానఖని విజ్ఞానము యొక్క ఒక నిధి బుద్ధిలో దాగి బుద్ధిలో భద్రం చేయబడి ఉంది అది ఓ రోజులో రాదా విజ్ఞానం అది శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఆ అధ్యయనం కూడా ఎలా చేయాలి ఉపదేశ శాస్త్ర ఉపదేశ ఆచార్య కూడా పెట్టారుగా శాస్త్రాచార్య ఉపదేశ శాస్త్రోపదేశము ఆచార్యుని యొక్క ఉపదేశము అదే సమాసం శాస్త్రస్య ఆచార్యేణ ఉపదేశ శాస్త్రము యొక్క ఉపదేశము ఆచార్యుని చేత చేయబడిన ఉపదేశము ఓ యోగ్యుడైన వ్యక్తి శాస్త్రాన్ని బోధించాలి ఇప్పుడు ఉపదేశ సారం ఉందనుకోండి భగవాన్ మన మహర్షి యొక్క టాక్స్ ఉన్నాయి డైలాగ్లు అవన్నీ రికార్డులు ఉన్నాయి అవి మీ అంతటా మీరు చదువుకోవచ్చు కవర్కోవాలని ఉపదేశ స్థానం ఉందనుకోండి అలా కుదరండి దాన్ని ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది లేకపోతే అవి చిన్న చిన్న పదాలుగా ఉంటాయి ఆయన్ని కావ్యకండి గణపతికుని కవిత చాలా చిన్న పదాలుగా ఉంటాయి తర్వాత ఆ పదాల్లో చాలా గంభీరమైన అర్థం ఉంటుంది ఆ విభక్తి ప్రచయాలవి కూడా మీకు ఒకప్పుడు భ్రాంతి కలిగేట్లా ఉంటాయి కాబట్టి ఎవరైనా చెప్తే మంచిది సో అలాగనమాట శాస్త్రము అంటే సో శాస్త్ర ఆచార్య ఉపదేశ మీరు శాస్త్రాన్ని ఉపదేశం పొందితే ఆచార్యుని యొక్క ముఖం ద్వారా అది మీ ఆహిత సంస్కార మీ బుద్ధిలో అద్భుతమైన సంస్కారాన్ని నిర్మాణం చేసి పెడుతుంది ఈ సంస్కారం అంతా ఉంటుంది ఎక్స్పీరియన్స్డ్ టీచర్ కిను కొత్తగా వచ్చిన టీచర్కి ఎంత తేడా ఉంటుంది ఎందుకంటే వీడు కొన్ని సంవత్సరాల అనుభవం వాడి టీచింగ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది కొత్త డాక్టరు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్కి ఎంత తేడా ఉంటుంది బాలవైద్య హండ బాలవైద్యుడు యమధర్మరాజు యొక్క ప్రతినిధి అని సంస్కృతంలో శ్లోకం వాడు ఎవరి వేది అప్పుడే వేసవి వస్తాడు వాడికి నేనంతటి వాడు గొప్పవాడు అహంకారంలో కూడా ఉంటాడు అనుభవం వస్తే అహంకారాలన్నీ సద్దుమడుగుతాయి మన చేతుల్లో లేదు ఈ లైఫ్ అన్నది చాలా విదూరమైనది వాడికి తెలుసు వస్తుంది ఒక ఏడాది ప్రాక్టీస్ చేసేప్పటికీ మొత్తం విషయం అంతా తెలుస్తుంది ఏదో మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించి మనం మంది ఇవ్వాల్సిన వాళ్ళమే కానీ మనం ప్రాణం పోసే వాళ్ళము కాదు తీసేవాళ్లము కాదు అది తెలుసు వస్తుంది కానీ అప్పుడే పేస వచ్చిన వాడు వాడు ఏమనుకుంటున్నాడంటే మోటార్ సైకిల్ ఎలా నడిపిస్తున్నానో లైఫ్ ను కూడా నేను అలా మ్యానికులేట్ చేసేయగలను అనుకుంటూ ఉంటాడు పుస్తకాలు చదివి అటువంటి వాడి చేత వైద్యం చేయించుకోకూడదు వైద్యం పదహోలో దగ్గరికి పోవాలి ఆ సంస్కారం అది ఒక ఘని అది కని నిధి అదిగో అటువంటి శాస్త్రాచార్య ఉపదేశ ఆహిత సంస్కారము నుండి వాడికి స్మరణం వస్తుంది ఆ టైంకి అది గుర్తుకొస్తుంది కరెక్ట్ గా స్టెప్ వేస్తాయి దానికి స్మృతి అని పేరు అటువంటి స్మరణం ఆ స్మరణం వెనుక ఓల్డ్ అనుభవం ఉన్నది ఆ అనుభవంలోంచి వచ్చిన స్మృతి అది అటువంటి స్మృతి అది అది అది రొంతా వీటికి పూర్తిగా నాశనం అయిపోతుంది సమ్మోహము వలన స్మృతి భ్రంశ విభ్రమ అంటే భ్రంశ అంటే ఆ స్మృతి భ్రష్టమైపోతుంది అంటే జారిపోతుంది అని అర్థం భ్రంశ అంటే జారిపోవడం అంటే లేకుండా పోతుంది ఎందుకండి ఆ స్మృతి లేకుండా పోవడం అంటే అర్థం ఏంటండి ఇప్పుడు ఒక సర్జన్ ఉన్నాడు పెద్ద అనుభవం సర్జరీలో ఒకసారి అతను అన్నాడు ఆ వేళ కోపం వచ్చింది చాలా తీవ్రమైన మానసికమైన అలజడి వచ్చింది ఆ అలజడి కారణంగా నేను పొరపాటు చేశాను ఆ పొరపాటు పక్కన ఇంకో ప్రొఫెసర్ కూడా ఉండే ఐకింగ్ మిస్టేక్ టెక్క అనే హెచ్చరిక జారీ చేశాడు అప్పటికే నేను పొరపాటు చేశాను అతను పక్కన ఉన్నతను హెచ్చరించబట్టి వెంటనే దిద్దుకుని ఆ సూచర్స్ వేసి కుట్టేసి మొత్తం మీద పెద్ద హాని లేకుండా సర్జరీ కంప్లీట్ చేశాము అని ఒక డాక్టర్ గారు చెప్పారు ఆ పక్కన నిలబడి హెచ్చరిక చేసిన వాడు అతను హెచ్చరిక చేసి ఉండకపోతే అదే మిస్టేక్ ని చూడండి ఎంత అవుతుంది అప్పుడు ఆ డాక్టర్ చెప్పాడు పక్కన ఇంకో డాక్టర్ ఉండడం మంచిది సర్జరీలో నలుగురు ఐదు ఉంటే ఎప్పుడూ మంచిది ఓ కన్ను వేసి ఉంచుతాడు తప్పు జరగకుండా చూస్తూ ఉంటాడు అంతే అలానే పెట్టుకోవాలి నా అంతటి మునగాడు ఎవడో లేడనడానికి ఎందుకంటే మనస్సులో అలజడి ఎప్పుడైతే వచ్చిందో మనస్సు బాగో లేదంటారు చూడండి ఎవరి మీద కోపం పెట్టుకుంది ఎవడాడు వస్తాడు సర్జరీ చేయడానికి ఇంత పెద్దది ఎవడాడు సర్జరీ చేయడానికి ఆ స్థితిలో ఉండగా ఆ మనస్సులో ఉన్న అనుభవం యొక్క సారమంతా కూడా డ్రైన్ అయిపోయి భ్రంశమైపోయి వీడు తప్పు చేసేస్తాడు అంచేత మనస్సును ఎప్పుడు నిర్మలంగా పెట్టుకోవాలి అంతేగాని మనస్సు నేను అలాగా కాంక్షితం చేసుకోకూడదు అటువంటి పొరపాటు అయిపోతుంది ఆ ఏ సమయానికి అది పుట్టాలో స్మృత్యుత్పత్తి నిమిత్త ఆ నిమిత్తానికి ఆ స్మృతి వస్తుంది ఆ చూడగానే ఇది గుర్తుకొస్తుంది అంటే ఆ నిమిత్తము వల్ల ఈ స్మృతి వచ్చిందని అర్థం ఆ స్మృతి పుట్టడానికి ఏ నిమిత్తం ఉన్నదో ఆ నిమిత్తం ఉన్నా కూడా నిమిత్త ప్రాప్తవు ఆ నిమిత్తం ప్రాప్తించినా కూడా అనుత్పత్తి ఆ స్మృతి కలగదు ఆ సత్యం మనస్సులో బుద్ధిలో ముందుకి రావటానికి కావలసిన నిమిత్తం ఎదుర్కొండా ఉంది దాన్ని చూసినట్టునే ఆ జ్ఞానం కలిగిపోవాలి అయినా కలగదు దాన్ని స్మృతి భ్రంశ అంటారు అదనమాట ఇప్పుడు సపోజ్ తల్లిదండ్రులతో వీడు మాట్లాడుతున్నాడు అనుకోండి అప్పుడు అమ్మగారు ఏదో చెప్తారు చెప్తే వీడు కోపంలో ఉన్నప్పుడు ఏమవుతుంది అమ్మగారు చెప్పింది మనం చేయాలి అది మన ధర్మము అనే ఒక స్మృతి వీడికి ఉంటుంది నీ అది గుర్తు బయటికి రాదు ఆ కోపం యొక్క ప్రభావం నుంచి అది జారిపోయి వీడేమో చెడమ తిట్టడం ప్రారంభిస్తాడు లేకపోతే నేను లో మూసుకోమని ఇలాగేదో పరుషంగా మాట్లాడతాను అది మీరు తప్పు అలా పరుషంగా మాట్లాడకూడదు కదా అలా మాట్లాడేస్తాడు తర్వాత రెగ్గరట్ అవుతాడు ఆ టైంలో గుర్తుకు అంటాడు కూడా ఆ కోపంలో నాకు ఒళ్ళు తెలియలేదని అంటాడు ఇక ఆ తెలియకపోవడం లక్షణాలు ఇవన్నీ కూడా స్మృతి భ్రంశ స్మృతి విభ్రమ అంటే దీన్ని మాటలో చెప్పాలంటే జీవితంలో మనం ఎంతో కష్టపడి చదువుకుని సంపాదించిన సంస్కారాలన్నీ కూడా మన ప్రతి అడుగుని నిర్దేశిస్తూ ఉంటాయి మీరు ఎవరికంటైనా మాట్లాడారనుకోండి ఎలా మాట్లాడతారు రోడ్ సైడ్ భాష మార్కెట్ ప్లేస్ భాష మాట్లాడతారా మాట్లాడారు చాలా యోగ్యమైన శిష్టంగా మాట్లాడతారు శిష్ట వ్యవహారికంగా మాట్లాడతారు దాని వెనకాల బోల్డ్ సంస్కారం ఉండబట్టి మీరు అలా మాట్లాడారు ఆ సంస్కారం అంతా కూడా ఉండి లేనట్లు అయిపోతే వీడు పశువుతో సమానమైపోతాడు ఆ స్థితి వచ్చేస్తుంది ఆ కోపము సమ్మోహము స్మృతి విభ్రమ తర్వాత ఊరికే కోపం వచ్చి వీడు అంతా తగలబెట్టేస్తాడు ఆ స్థితిని అలా స్టెప్ వైజ్ డిస్క్రైబ్ చేస్తున్నారు విత్ కేర్ఫుల్ డిస్టింక్షన్ బిట్వీన్ వన్ స్టేజ్ అండ్ అనదర్ స్టేజ్ ఇది అలా డిస్క్రైబ్ చేయటమో కష్టమే ఎందుకంటే మనస్సు ఇదంతా కూడా మనస్సులో జరిగే వ్యవస్థ ఆ మనసులో ఉండే డిఫరెంట్ లెవెల్స్ అలాగా ఆర్గనైజ్డ్ గా ఒక స్ట్రక్చర్ దానికి ఇవ్వటం కష్టం ఒకవేళ ఇచ్చినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం అయినా అక్కడ భాష్యకారులు అన్ని అక్కడ క్లీన్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు తర్వాత ఏముందంటే స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ అని ఉంది అందాము తతహ స్మృతి తత అంటే ప్రణవ్ ఉన్నది తస్మాత్ అర్థం తస్మాత్ స్మృతి విభ్రమ విభ్రంశాత్ ఆ స్మృతిభ్రంశము వలన స్మృతిభ్రంశం అయిపోతుందని చెప్పాం కదండీ స్మరణమంతా జారిపోతుందని అట్లు జారిపోవటం వలన ఇప్పుడు ఏమవుతుంది బుద్ధేహ నాశ బుద్ధి నశిస్తుంది బుద్ధి నశించటం అంటే ఏమిటి బుద్ధి నశించడం అంటే వాడు స్పృహది పడిపోతాడనో ముచ్చొచ్చేస్తుందనో కాదు బుద్ధి నశించటము అంటే అయ్యే విషయ వివేకయోగ్యత వివేక వివేకయోగ్యత కాదు వివేకాయోగ్యత అంతఃకరణ బుద్ధేర్నాశ ఉచ్యతే బుద్ధి యొక్క నాశము అంటే ఏమిటో తెలుసిన అంతఃకరణం అంటే మీ అంతఃకరణము మీ మనస్సు ఏదైతే ఉందో అది దానికి కార్యము అకార్యముల మధ్య నుండే తేడాని తెలుసుకునే యోగ్యత ఇట్స్ ద పవర్ గ్రేట్ అండ్ పవర్ టు డిస్టింగ్విష్ బిట్వీన్ ద రైట్ అండ్ రాంగ్ ఆ యోగ్యత నశించిపోతున్నాడు రైట్ అండ్ రాంగ్ ఒక గివెన్ సిచ్యువేషన్ లో గుర్తించలేకపోయాడనుకోండి పర్వాలేదు యోగ్యత నిలబెట్టుకుంటే ఒక చోట గుర్తించలేకపోయినా ఇంకో చోట గుర్తిస్తే ఒకసారి తప్పు చేసినా మళ్లీ కాలు వెనక్కి తీసుకుని సరైన స్టెప్ వేస్తాడు కానీ అసలు కార్యాకార్యముల యొక్క వివేకాన్ని గుర్తించే యోగ్యతే నశించిపోతే అటువంటి కెపాసిటీ లేకుండా అయోగ్యుడే అయిపోతే చదువుకున్న మెడిసిన్ అంతా మర్చిపోయాడు అనుకోండి ఇంక ఎందుకు మనకు వస్తాడండి అలా అయిపోతే వీడు బతుకు అలా అయిపోతుంది ఆ యోగ్యతని పోగొట్టేసుకుంటాడు దాన్నే బుద్ధి నాశా కాబట్టి పొరపాటు చేశాడు అన్న పొరపాటు చేశాడు అన్నదానికే బుద్ధి నశించిపోయింది అన్నదానికి ఎంత దగ్గర ఉందండి పొరపాటు చేసాడు అంటే దాన్ని దిద్దుకోగలుగుతాడు ఇంకోసారి చేయకుండా ఉంటాడు అన్ని అన్ని సందర్భాలు ఉంటాయి బుద్ధి నశించిపోయిందంటే ఇంక ఏం మిగలేదన్నమాట గీతలో మీకు నేను మనవి చేశాను బుద్ధి యొక్క నిర్మాణమే గీతాశాస్త్రం మానవ జీవితం యొక్క తాత్పర్యం బుద్ధి నిర్మాణం మీరు భవనాలు కట్టక్కర్లేదు ఎందుకంటే ఊరికే భవనాలు కట్టడం అనవసరం ఉన్న బిల్డింగ్లు చాలినట్టుగా ల్యాండ్ అంతా కూడా చెట్లు కొట్టేస్తూ ఉన్నాం ఇల్లు కట్టేస్తూ ఉన్నాం గృహస్థులకి తప్పదు గృహస్థులతో పోటీ పడిపోయి మహాత్ములు పెద్ద బిల్డింగ్లు పెట్టేస్తూ ధ్యాన మందిరం ధ్యానానికి మందిరం ఉంటే ధ్యానం అయిపోతుందండి మూడు కోట్లు పెట్టి ధ్యాన మందిరం కట్టేశారనుకోండి ధ్యానం వచ్చేస్తుందా ఏమనర్థం ఉండదండి ధ్యానానికి కావాల్సింది మందిరం కాదు మందిరం వస్తుండే మీరు ధ్యానం చేస్తూ ఉంటే మందిరం వస్తుంది మీరు పాఠం చదువుతూ ఉంటే రూఫ్ వస్తుంది ముందు రూఫ్ వేసేసి పాఠం చెప్పి వాళ్ళడు చదివివాళ్ళడు ఏం చేస్తాను కూడా రూఫ్ దాంట్లో ఏమో కుట్టు పెట్టి ఊళ్ళో వాళ్ళకి కుట్టు మిషన్లు నేర్పాల్సి ఉంటుంది కాకినాడలో ఒక కట్టారు ఎందుకు కట్టారంటే దాంట్లో గీతని బోధించడం కోసం కట్టారు అయితే గీత బోధించేవాడు లేడు చదివేవాడు లేడు వాతావరణ మేబీ ద రీజన్ దాని అందుకోసం ఏం చేస్తున్నారంటే కుట్టు మిషన్లు నేర్పిస్తున్నారు కొంతమంది కుట్టు మిషన్లు నేర్పిస్తున్నారు ఇది సేవా కార్యాలు మీరు ఎదుర సేవ చేయదలుచుకుంటే మొట్టమొదటి ఏం చేయాలంటే అనుకుంటారు ఇది భారతదేశంలో ఎలా ఉంటుంది చదివితే తాత్మిక వాయిదా మీరు ఏం చేయాలంటే పది పది